అవును స్వామి ముందోటి చూసి ఇదే రాసి మేము ఇప్పుడు ఉదాహరణకి మహేశ్వర పరమేశ్వర అన్నామనుకోండి దాంట్లో రెండు పదాలు ఉంటాయి కదా మహా ఈశ్వర మహేశ్వర పరమ ఈశ్వర పరమేశ్వర పరమానంద పరమ ఆనంద పరమానంద రెండు పదాలు ఈ రెండు పదాలు కలుస్తాయి సంధి ఏ సంధి అనేది వేరే విషయం సంధి అంటే అది రెండు పదాలు కలవడం అంటే ఒక పదములో చివర ఉండేటువంటి అక్షరం పదాంతం ఇంకొక పదములో మొదట్లో ఉండేటువంటి అక్షరం మొదటి పదములో చివరుండేటువంటి అక్షరం రెండవ పదములో ప్రారంభంలో ఉండే అక్షరం ఈ రెండు కలవడం సంధి గనక పదాంతం పదాది ఈ రెండు కలిస్తే సంధి అక్కడ ధ్యానం ఇది చాలా వాటికి దారి తీస్తే చెప్తాను తర్వాత ఇప్పుడు అధిలోకం ఏ ప్రపంచం అయితే మనకు కనిపిస్తుందో దాని మీద ధ్యానం అధిలోకం ఏంటంటే పృథివీ పూర్వ రూపం ద్యౌరుత్తర రూపం ఆకాశ సంధి వాయుసంధానం ఇత్యలోకం అధిలోకం కాబట్టి ఏ ప్రపంచం అయితే మనకు కనపడుతూ దీని మీద ధ్యానం చేయడం ఇప్పుడు రెండు పదాల్లో మొదటిది ఉత్తర పదం పూర్వపదం తర్వాతది ఉత్తర పదం అంతేనా ఈ రెండింటి మధ్యలో సంధి అంతే గెలిపా మహా పరమ పరమానంద పరమ పూర్వపదం ఆనంద ఉత్తర పదం ఈ రెండు కలుస్తూ ఉన్నాయి అక్కడ అకారం ఉంది ఓకే సంధి అట్లాగే ఇక్కడ కూడాను పృథివీ పూర్వరూపం पृथ्वी भूमि एद इध रूपुर अंतरक्षद अब उत्तर रूपम आकाश संधि आकाशम अति संधि आकाशम संधि सरना की सी వాయు దీంట్లో నుంచి దాంట్లోకి దాంట్లో నుంచి దీంట్లోకి తిరుగుతూ ఉండేటువంటిది వాయువు బ్యూటిఫుల్ మెడిటేషన్ కాబట్టి ఇలా కూర్చుంటే ఈ పృథివీ ఏదైతే ఉందో ఇది పూర్వ రూపం దేవృత్తర రూపం ఆ పైన ఉండేటువంటిది అంతరిక్షం మధ్యలో ఉండేటువంటి ఆకాశం సంధి సరేనా సంధానం ఏంటి వాయువు ఇది అధిలోక ఉపాసన అధిలోక ధ్యానం కొంతమందికి ఇది నచ్చలేదు అనుకోండి ఎందుకంటే ఒక్కొక్క మనసును బట్టి స్వీట్స్ తింటున్నా కూడా ఒక ఆయనకి జిలేబీ కావాలి ఒక రసగుల్ల కావాలి ఒక మైసూరుపాకు కావాలి ఒక లడ్డు కావాలి అన్ని స్వీట్ అన్నిట్లో పంచుతారే కానీ టేస్ట్లు అందుకని చెప్తున్నాడు అధాది జ్యోతిషం చూడండి నెక్స్ట్ మీరు చూసుకుంటూ వచ్చేసేయం ఇప్పుడు అధిలోకమైంది అధి జ్యోతిషం ఈ లోకం ఉంది ఈ లోకం ఉన్నట్టుగా ఎట్లా తెలిసి నీకు వెలుగులు ఉన్నాయి గనక ఆ వెలుగుల మీద ధ్యానం సెకండ్ ఉపాసన ఏ ప్రపంచం అయితే కనిపిస్తూ ఈ ప్రపంచం మీద ధ్యానం అధిలోక ధ్యానం అధిలోక ఉపాసన నెక్స్ట్ ఈ ఈ లోకం ఉండడానికి ఏ వెలుగులైతే ఉన్నాయో జ్యోతిషం జ్యోతిషం జ్యోతులు జ్యోతిష్లు వాటి మీద ధ్యానం అధాది జ్యోతిషం దీనికి ఏంటి తెలుసా అగ్ని పూర్వ రూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపస్సే వైద్యుత సంధానం ఇత్య జ్యోతిషం రెండవ ఉపాసన అధిలోక ఉపాసన కాబట్టి ఇప్పుడు అట్లా కూర్చుంటే నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే భూమి పృథివీ ఏదైతే ఉందో పూర్వ రూపం ఆకాశం ఏదైతే ఉందో అది ఉత్తర రూపం మన ద్విలోకం సరేనా మధ్యలో ఆకాశం సంధి వాయు సంధానం అని నువ్వు ధ్యానం చేయడం రెండోది జ్యోతిష్ల దగ్గరకు వస్తే ఏదైతే మనకు ప్రకాశవంతంగా ఉన్నాయో అగ్ని పూర్వ రూపం అగ్ని ఏ వెలుగుకైనా అగ్నే కారణం గనక పూర్వరూపం అగ్ని సరేనా అట్లాగే ఆదిత్యహ నిన్న చూసాం కదా సూర్యుడు ప్రపంచానంత ప్రకాశింపజేసేటువంటి వాడు ఆయన ఉత్తర రూపం ఈ రెంటికి భూమి మీద ఉండేటువంటి అగ్ని ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు ఇక్కడ వేడి అక్కడ వేడి ఇక్కడ వెలుగు అక్కడ వెలుగు సార్ ఈ వెలుగు ఆ వెలుగు వేరా వెలుగులన్నీ ఒకటే వెలుగులన్నీ ఒక్కటే తమసే జీవైవ జీవుడే బ్రహ్మనే దానికి వస్తుంది తత్సమస్కి ఎక్కడ తీసుకో దీని మించి వెళితే సిని కాబట్టి ఇక్కడ వెలుగు ఇక్కడ వేడి అక్కడ వెలుగు అక్కడ వేడి అది అక్కడ ఉన్నట్టుగా ఉంది ఇది ఇక్కడ ఉన్నట్టుగా ఉంది ఈ రెండింటి కలిపేయడమే రెండు పదాలని సంధి ఎట్లాగైతే కలుపుతూ ఉన్నామో అరగ ఇక్కడ కూడాను అగ్ని పూర్వ రూపం ఆదిత్య ఉత్తర రూపం ఇటు సంధి ఏంటండి వీళ్ళిద్దరి కలిపేది ఆపసంధి సంధి నీళ్లు జలాలు ఎక్కడ మేఘంలో ఇక్కడ అగ్ని నుంచి ఏదైతే వేడికి పొగ లేస్తూ ఉందో ఇది వెళ్ళి పైన మేఘం సూర్యుని వల్ల ఏర్పడేటువంటిది కూడా మేఘం అగ్ని వల్ల మేఘం రావచ్చు పొగ సూర్యుని వల్ల రావచ్చు మేఘం ఆ మేఘం ఉంది ఈ మేఘం ఉంది ఈ రెండు వేరా ఆ మేఘంలో నీళ్లే ఈ మేఘంలో నీళ్లే ఎట్లాగైతే అగ్నిలో వేడి అగ్నిలో ప్రకాశం ఎట్లాగైతే ఉందో ఆదిత్యునిలో కూడా అదే ప్రకాశం అదే వేడి ఉంది సరేనా ఆ రెండింటికి సామ్యం ఉంది అట్లాగే ఇక్కడి నుంచి ఒక మేఘం వెళ్ళింది అక్కడి నుంచి మేఘం వెళ్ళింది కాబట్టి ఈ రెండు మేఘాలు ఆకాశంలో ఉండొచ్చు ఇది సంధి సంధానం ఏంటో తెలుసా ఈ కలిపేది వైద్యుత్ సంధానం విద్యుత్ లైట్ని ఒక్కసారి ఆ మేఘాలు గనక విద్యుత్ని దాంట్లో నుంచి మెరుపులు చూచారా ఆ మెరుపులు ఇద్దరిని కలిపేస్తా ఉన్నాయి ఎందుకో తెలుసా అది ఇది ఏకమైన తరువాత ఇప్పుడు ఉదాహరణకి చిన్న విషయం ఇదిగో ఇక్కడ ఒక గ్లాస్ పెట్టామనుకోండి ఈ గ్లాసులో ఏముంది చాయ్ ఈ గ్లాసులో ఏముంది చాయ్ ఆ ఏదవుద్దు టీఏ ఈరోజు వేడితే నీరు వేడి తెలియదు ఇది చాయ్ ఇది చాయ్ ఇది ఒక ఛాయ్ అది ఇంకొక ఛాయ్ ఎన్ని ఉండయి అంటాం రెండు టీలు ఉన్నాయి సార్ అందుకని హోటల్కి వెళితే టీ అంటే ఎన్నిసార్ అండి రెండు టీలు టీ ఒక్కటే ఇక్కడ ఇది అక్కడది హిరణ్ణి కలిపాన్ అంతేనా ఆ మేఘము ఈ మేఘము రెండు ఒక్కసారి గనక విద్యుత్ అంట్ల నుంచి గనక వెలుగులు వస్తే మెరుపులు వచ్చాయనుకోండి ఆ మెరుపులు ఒక్కసారి కలిసిపోయింది అంతా అది క్షణమా రెండు క్షణాలా వేరే విషయం ఒక్కసారి మెరుపు వచ్చినప్పుడు ఆ మెరుపులో యావత్ ప్రపంచం గెలిచిపోయింది దీని మీద ధ్యానం చేయడం అధాది జ్యోతిషం అగ్నిపూర్వ రూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపస్ధి వైద్యుత సంధానం ఇత్యది జ్యోతిషం ఎందుకని అగ్ని రూప దేవుడు అగ్నిలో ఉండేటువంటి దేవుడు ఈశ్వర ఆదిత్య రూప దేవత ఎవరు ఈశ్వర అది అక్కడ ఇంకేం లేదు ఇద్దరిలో ఉండేటువంటిది ఒక్కటే కాబట్టి రెండింటిని ఆ మెరుపులు కలిపేస్తా ఉన్నాయి ఇది రెండవది మూడవ ధ్యానం నాయన అట్లా కాకపోతే ఇదిగో ప్రపంచమంతా పరమాత్మ స్వరూపంగా ధ్యానించడానికి అధిలోక ధ్యానం అధిలోక ఉపాసన ఇది కాకపోతే అది జ్యోతిషం వెలుగుల్ని ఉపాసించడం ఇదేది కాకపోతే అబ్బాయి ఆ శక్తి లేకపోతే మన ఇద్దరు మధ్యలో కానీ కమాన్ మని మధ్యలో ఏంటని ఇక్కడే ఎందుకు అధాది విద్యం అధ అధి ఇక్కడ ఏం జరుగుతూ ఉందో అదే ఏంటది ఆచార్య పూర్వ రూపం గురు తర్వాత అంతేవాస్యుత్తర రూపం అంతేవాసి ఇది రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడు అంతేవాసి అంటే గురువు కూడా ఉండేవాళ్ళు అర్థమవుతుందే మళ్ళీ బస్సు ఎక్కకూడదు అంతేవాసులప్పుడు కనుక పూర్వ రోజులు గురువు దగ్గరనే ఉండేవాళ్ళు కదా పన్నెండు సంవత్సరాలు అక్కడే ఉండి అధ్యయనం చేసేవాళ్ళు అట్లా అధ్యయనం చేయబట్టే శిక్షాధ్యాయం అంతా పూర్తి అయిపోయింది ఇప్పటికే ఉన్నారు కర్భకాండలోకి కాబట్టి అయ్యా ఆచార్య పూర్వ అంతేవాసి శిష్యుడు ఎవడైతే ఉండాడో వాడు ఉత్తర రూపం అదిగో వీళ్ళిద్దరికి సంధి ఏంటి విద్యా సంధి జ్ఞానం సంధి కదా విద్య కోసమే ఈయన ఉండేది విద్య చెప్పడానికి వాడుండేది విద్య వినడానికి మరి సంతానం ఏంటి ప్రవచనగం సంతానం కాబట్టి గురువు ప్రవచించడమే సంధానం కాబట్టి విద్య సంధి సంతానం ఏంటి ఇద్దరు కలిపేది అని అంటే ప్రవచనం లేదంటే విద్య ఉంటుంది ప్రవచనం చేయలేదనుకో వీళ్ళిద్దరికి సంధానం లేదని అర్థం కాబట్టి గురువు ఉండే గురువు ఉండాడు సంతానం ఏంటంటే తాయితీ కట్టేసేది ఎట్లా చెప్పు ప్రవచనగం సంతానం వాళ్ళ సందానం ఏంటి ప్రవచనం కారణం విద్య సంధి గనక ప్రవచనం సందానం కాబట్టి అబ్బాయి నాయన నువ్వు ఆ జ్యోతిష్యుల మీద ధ్యానం చేయలేకపోయినా అధిలోకం మీద ధ్యానం చేయలేకపోయినా మన ఇద్దరం చాలు నేను పూర్వ రూపం నువ్వు ఉత్తర రూపం మన ఇద్దరి మధ్య సంధి ఏదైతే ఉందో మన ఇద్దరిని కలిపేది అది విద్య సంధానం ఏంటంటే నేను ప్రవచనం చేయడం ఓకే దీని మీద ధ్యానం చెయ్యి ఎందుకో తెలుసా అప్పుడు గురు నైవే శిష్య మళ్ళీ ఎట్లా గురువులో ఉండేది ఈశ్వరుడే శిష్యుడిలో ఉండేది ఈశ్వరుడే జ్ఞానం కలిగిన ఈశ్వరుడు గురువు జ్ఞానం లేని ఈశ్వరుడు శిష్య ఒకరోజు జ్ఞానం ఇద్దరు ఒకటే వెలిగే దీపము వెలగని దీపము వెలిగే దీపంతో వెలగని దీపాన్ని వెలిగిస్తే రెండు వెలిగే దీపాలే నో డిఫరెన్స్ నాలుగు అధాతి ప్రజం మాతా పూర్వరూపం పితోర రూపం ప్రజాసంధి ప్రజననగం సంధానం ఇత్య ప్రజం ఇది ప్రజా సంతతి సూచరా అంటే ఆ రోజుల్లో శంకరాచార్య స్వామి వచ్చిన తరువాత అక్కడ నుండి బాగా అర్థం చేసుకోండి అంతవరకు బౌద్ధ మతం చార్వాకం ఇవన్నీ కూడాను చాలా ఛద్రంగా ఆర్ష సంస్కృతిని పాడు అప్పుడు ఈ సన్యాసాశ్రమం విజృంభించింది అంత అక్కడి నుంచే ఎందుకంటే మన జీవితాలను త్యాగం చేసేయాలి మనకున్న జ్ఞానాన్ని తీసుకెళ్లి సమాజపరంగా ఉపయోగించాలి అనేటువంటిది సన్యాసులైంది అక్కడే అంతకు ముందు సన్యాసాశ్రమం కాదు మీరు చూసుకోండి అందరు కూడాను గృహస్థుడే ఋషుడందరు కూడా గృహస్థుడే వ్యాసుడు గృహస్థుడు వ్యాస భగవానుడు ఎందుకని ఆయన శుకుడు బిడ్డ సరేనా కాబట్టి సంతానం ఉంది ఆ సంతానం అనేటువంటిది కూడా ఇప్పుడు చాలా మందికి ఉపనిషత్తులు అంటే కేవలం సన్యాసులకే నో ఎందుక తెలుసా ఈ ఉపాసన చూడ ఎట్లుందో మాతా పూర్వ రూపం తల్లి ఆమె పూర్వరూపం తండ్రి ఉత్తర రూపం ప్రజాసంధి ఆ దేనికోసం ప్రజననగం సంతానం సంతతి కొనసాగాలి గనక సంతతి కొనసాగాలి అందుకని సంధి కారణం సంతతి కొనసాగడం కోసం ప్రజనే ప్లీజ్ దీని మీద ధ్యానం చేస్తే కూడాను పరమ పవిత్రమైంది గృహస్థాశ్రమము దాని మీద ధ్యానం చేస్తే కూడా పరమాత్మ ఐక్యమే చివరికి అధాధ్యాత్మం అయ్యా నేను కనపడే ఈ ప్రపంచం మీద ధ్యానం చేయలేను వెలుగుతూ ఉండేటువంటి జ్యోతిష్ల మీద నేను ధ్యానం చేయలేను మనిద్దరి మధ్యలో కూడా నేను ధ్యానం చేయలేను ఎందుకంటే నీ మంది ఉన్నా మనసు నిలబడడం లేదు పోనీ తల్లిదండ్రుల మీద అట్లా చూస్తామంటే అక్కడ కూడా చేయడం లేదు ఇంకా నేను ఎంత చేయబడి ఇదే నాయన అదే చేయపోని अथाध्यात्म अथ अधा अध्यात्म पेहधरा पूर्वर रूपी पूर्व रूप अधरा पूर्व रूप उत्तराहन रूपम आई पेदवी उ अभी उत्तर रूपमी रे कल संधि वाक्संधि चोड ఇప్పుడు బా అన్నామనుకున్న ప్రయత్నం విశేషత బా అంటే రెండు పెద్దవాళ్ళు కలిశాయి కదా పెద్దవాళ్ళు కదలకుండా నువ్వు మాటలు మాట్లాడే అవకాశం లేదు కదు కలుస్తున్నాయి ఇది సంధి ఆ వాటిని రెండింటినీ అక్కడ సంధానం చేసేది ఎవరు జిహ్వా సంధానం నాలుక లేకపోతే వాక్ొచ్చే అవకాశం లేదు జిహ్వా సంధానం కానీ ఇప్పటి వరకు పృథివీ పూర్వరూపం తర్వాత అగ్ని పూర్వరూపం తర్వాత ఆచార్య పూర్వరూపం తర్వాత మాత పూర్వరూపం ఇక్కడికి వచ్చేటప్పటికి అధరాహన పూర్వరూపం ఇంపార్టెన్స్ బాగా గుర్తుపెట్టుకో ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఎందుకో తెలుసా నీ దగ్గర ఉండేటువంటి అగ్ని ఏదైతే ఉందో ఇది నీకు ఉపకరిస్తూ ముందు దీని దగ్గర నుంచి కదులుతూ ఉన్నావు అగ్ని ఆ అగ్ని నీ దేహములో జఠరాగ్నిగా ఉంది ఉష్ణోగ్రత టెంపరేచర్ గా ఉంది ఇది ఉండబట్టే సూర్యుని యొక్క వెలుగును తెలుసుకుంటూ ఉన్నావు లేకపోతే సూర్యుని వెలుగు ఉంటది ఆ సూర్యుని వెలుగులోనే శవం పోతా ఉంటది అండ్ కాబట్టి అగ్ని ప్రధానమైంది గనక అగ్ని పోర్వ రూపం ఎక్కడ నువ్వు జీవించేది ఆకాశంలో జీవిస్తావా ఏమో పక్ష పృథివీ పృథివీ పోర్వ రూపం ప్రాముఖ్యత అర్థమైందా ఇప్పుడు అట్లాగే శిష్యులు ఉండాలనుకోండి శిష్యుడికి ఎప్పుడు విలువ గురువు అనేవాడు ఉంటేనే లేకపోతే వేస్ట్ నేను శిష్యుడు నేను చెప్పుకోవాలంటే గురువు ఉండాలి శిష్యుడు లేకపోయినా గురువు గురువే ఎందుకని నాకు ఎవ్వరు శిష్యుడు లేరండి బట్ ఐఎం గురువు ఎట్లా చెప్పగలవాయా గుర అంధకారహ గుారహ తన గు అంటే చీకటి నువ్వు అంటే నువ్వు రావాలంటే కూర్చో చెప్పమంటే చెప్తా శిష్యులు లేరు గురువును ఉన్నాను శిష్యులు ఉంటే గురువును ఉన్నాను శిష్యులు లేరు గురువును ఉన్నాను అదే శిష్యుడే నాకు గురువు నేను శిష్యుడు ఎవరికి రాను శిష్యుడు ఇడియట్ ఎవరికి నువ్వు శిష్యుడు ఆహా అది అడతామాట అర్థం అవుతుంది అందువల్ల ఆచార్య పూర్వ రూపం ఇప్పుడు అర్థమవుతుంది మీకు అట్లాగే చూడండి అతరాహను పూర్వరూపం క్రింది పెదవి పూర్వ రూపం పై పెదవి ఉత్తర రూపం ఆ పూర్వ ప్రాముఖ్యత మొదట ఎందుకు క్రింది పెదవి అంటే అదన్నా ఆలోచించారా మనం మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు కదిలేదు క్రింద పెదవే పై పెద్దవి కదా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు ఒరి ఒరి రెండు కదులుతున్నాయి అనుకున్నానే నేను క్రింద పెదవే కదిలేదు అందుకని మీరు చూడండి అమ్మకాదు కూడా అన్నప్పుడు ఇదే కథ వస్తుంది కానీ పైదే కదలుతుంది ఓకే క్రిందే మాట్లాడి సేపు అది అట్లాగే ఉంటది ఇది కథ ఉంటది కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ అర్థం అవుతుంది ఇది కదలకుండా మీరు మాట్లాడండి దానికి కదిరిచ్చండి చాలా కష్టం కాబట్టి క్రింది పెదవి అతరాహన పూర్వరూపం ప్రాముఖ్యత పెదవులు రెండు ఉన్నా పలకడంలో క్రింది పెదవి ప్రధానమైనటువంటిది ఉత్తరాహనుతర రూపం వాక్సంధి జిహ్వా సంధానం ఇతి అధ్యాత్మం మన దేహం మీదనే ధ్యానం చేస్తూ ఉండొచ్చు నాయన ఈ ఐదు రకాలైనటువంటి ధ్యానాలు అధిలోకం అధి జ్యోతిషం అధి అధ్యాత్మం ఐదు రకాలైనటువంటి ఉపాసనలు ఇవి ఇంకా చెప్తారు ఇది చేసుకోవచ్చు ఇతి మా మహాసగంహిత ఇది महासगमहिता महासगमहिता महासगमहिता महासंहता गोपिता उपासनवते चूचारो महासंहतामेता महासगमहिता व्याख्या संधीयते प्रजया पशुते ఈ సంహితల్ని చక్కగా ఈ వ్యాఖ్యానించినటువంటి సంహితని ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఎవడైతే వ్యాఖ్యానిస్తున్నాడో వేద వాడు సంధియతే ప్రజయా పశుభిహి ప్రజయా పశుభిహి సంధియతే ప్రజయ వాడికి సంతానం కలుగుతుంది చక్కగా కర్మకాండ ఫలితం పశుబిహి ఆ రోజుల్లో ఈ రోజులు కావాలంటే కారులు గీర్లు అన్ని పెట్టుకోండి వాటిలో అన్ని పెట్టుకోవచ్చు మనం మనకి ఏమేం కావాలని అన్ని పెట్టుకోవచ్చు सरना एवरवर का ध्याना ज उपासन जैसे प्रजया पशु तरवा